అందరికి ప్రేయజ్ అలా దేవునామానికి మహిమ కలుగునిగాక ఈ ఆడలను కూడి మీ అందరికీ శుభాప్ ఇవ్వండి కేసునామను కూడిన మనందరికి సమాధానం కలుగునిగాక దీనమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం దేవుని శుద్ధించటం స్వరం వింటున్నాక సమయం బట్టి దేవునికి స్థుతి కలుగునిగాక మరి మన మధ్యలో ఉన్న స్వరా బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు ప్రేజ్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి ప్రైజ్ గౌడ్ సిస్టర్ అందరికి ప్రైజ్ బాడ్ మనం ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి స్తోత్రం నాయన ప్రభు ఐస ప్రభా పా వేలా స్తోత్రాలు దేవామ ప్రభ హృదయకాలం నుంచి సాయంకాలం వరకు దేవాయస్మ ప్రభావం దేవాయస్మ ప్రభ కాచి కాపాడి దేవాయసమ ప్రభ మా వరకు లో ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ ప్రభా తోడైన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవ కివిపి ప్రత్యిడ్డ దేవాసి కృష్ణ గద్దించి దేవాసి మా ప్రభా ప్రత్యక చేసి కృష్ణ గద్దించండి మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాసాయి ఇది మొదలుకొని నిరంతరం దీంట్లో వాక్యములు పాటలు దేవాస్మ ప్రభావ ప్రతి ఒక్కటి మేము దేవ చేయించుండే ప్రార్థనలో దేవ ప్రతి ఒక్క దాంట్లో మాతో ఉన్నాడు మా ప్రభావం పరిశోధన శక్తి నడిపించండి మా ప్రభావ దేవనాలు కుమరించండి మా ప్రభా ఎంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు మా చేయకుండా దేవ హస్మ ప్రభావ వైపు తిరిగి శరీర చేస్తున్నాడు మా ప్రభావైతే దేవాయశ్రీ తట్టు తిప్పిన బట్టి స్థోత్రం నీకే మాయి మా ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభావ మీరే గొప్ప బట్టి స్థానం మా ప్రభా ప్రతి మీకు చెల్లాలి మా ప్రభావ దేవాయస్మ పాటలలో ప్రతి ఒక్క దాంట్లో ఇంకా త్వరగా రావటం మా ప్రభా పాట ఎందు వాక్యం ఎందుకు మీరే తోడ వింటారని ప్రతి మేము విని గ్రహించే భాగ్యం దయచేస్తారని దాని ప్రకారం మేము నడుచుకునే భాగ్యం దయచేస్తారని వేడుకొంచున్నాం తండ్రి ఆమెంక్ మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ పాట పాడతారు ప్రైజ్ వాళ్ళ సిస్టర్ పాట పాడండి వాడక్క దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగుచేయుము పాపము క్షమించు దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగుచేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం తుఫానులన్నా మాపై కోర్తగా వరదలన్నా ము జీవయ్యగా పంటలన్నీ పాడైపోయే కఠిన కరువాసన్నమాయే దేశపుని దులే లియాయే దేశపునితులే కాళిరికము నాట్యము చెయ్యు చుండెను దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దారిని వాగుచేయుము దేవా దృష్టి ఉంచు మా తగీణ జ్ఞానము వరికి స్వాతమాన దూరపరచుమో మంచి ఆలోచనలు వారికి మంచి సాహాకారులను దయచేయమో దేవా నీతి నాయములు కలిగి వారిలో పెట్టుము తండ్రి నీతి నాయములు తెలిసి వారిలో పెట్టుము తండ్రి దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దాని బాగుచయుమో దేవా దృష్టి ఉంచు మా దేశం మత మూలన్లారేగనీ వేదము చూపగా మత మతములంతో కలలేగగా నీ నినాదని భేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిండి ఉన్నది ఈ దేశము నాకు క్షేమము నెచ్చితివి క్రైస్తవ్యమో మతమే కాదని రక్షణ మార్గమనీ జనులకు తల్పుము తండ్రి రక్షణ మార్గమనీ జనులకు తల్పుము తండ్రి దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగుచేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం ఫ్రెండ్స్ అక్క మన మధ్యాహ్నం గారు ప్రేజ్లాడ్ అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ సాయంత్రకాల సమయం దేవుడి ఇచ్చినటువంటి తరుణం కొరకే దేవుడికి వర్ణనాలు చెల్లిస్తున్నాను దేవుడి యొక్క వాక్యం నినం చేసుకునేటప్పుడు మనము ఓ ఓపికతో కనిపెట్టుకుంటున్నాం కాబట్టి ప్రభు మన పక్షాన కార్యం జరిగిస్తున్నాడు ఈ సాయంత్రకాలం ఒక చిన్న ప్రార్థనతో వాక్యం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తి మంతుడవు సర్వోన్నతుడవు ప్రార్థనలు ఆలోచించే దేవుడు నీకు వననాలు చెల్లిస్తున్నావు ఈ సాయంత్రకాల సమయం ముందు యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడినా ప్రభ మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి ప్రతిదిన ప్రభుత్వ అన్నదిన వాక్యం ప్రభ మేము ధ్యానిస్తున్నగా మమ్మల్ని బలపరిచి నా తండ్రి ప్రభా యొక్క రాజ్య వారసులుగా నా తండ్రి పరిశుద్ధపరుస్తున్న దేవుడు నీకు వననాలు చలిస్తూ ఈ యొక్క ద్వారా ప్రభ మమ్మల్ అందరినీ తిరిగి విశ్వాసంలో స్థిరంగా ఉండి ప్రభు నీకు మరుపెట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఏస శక్తి కలి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కృపగల దేవుడు నేను ఉదయకాలం నుంచి ధ్యానిస్తున్న విషయాలలో ప్రార్థన దాని విలువలు మనము చాలా చాలా ఎపిసోడ్స్ లో మనం చూసుకుంటున్నాం మన అనుదిన ప్రార్థనలో ప్రతి ప్రార్థన విషయంలోనే దేవుడు కొంచెం కార్యం చేయాలని దేవుడు మనల్ని ఆ అంగీక మన ప్రార్థనలు అంగీకరించాలి కదా మన ప్రార్థనలను అంగీకరించాలి కాబట్టి మనము ప్రార్థిస్తు ఉన్నాము కానీ కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రావటం లేదు ఎంతో గోజాడుతున్నాం కొన్ని సందర్భాల్లో అసలు జవాబే లేదు కొన్నిసార్లు మనము విసిగి విసిగిపోయి తర్వాత సహనం కోల్పోతాం ప్రార్థనలో సహనం కోల్పోతాం ఇవి మనము వెంటనే కనిపెట్టాలా మనము ఓపిక పట్టలేకపోతున్నాము సహనం కోల్పోతున్నాము అంటే ఖచ్చితంగా ఇది మన వెనుక సాతాను చేస్తున్నటువంటి ఒక పని అనమాట ఒక పన్నాగం ప్రభు ఎందుకు మన ప్రార్థన ఆలకించటం లేదు ప్రార్థనకు జవాబులు ఎందుకు రావటం లేదని మనం చాలా సార్లు ప్రభు ఏం చెప్తుండో పరలోక ప్రార్థన ఒక మాదిరి మోడల్ ప్రేయర్ అంటాం కదా ఒక మాదిరి ప్రార్థన అంటాడు ఆ పరలోక ప్రార్థనలో నీ మొదటి అంశము తండ్రిని మహిమ పర్చుట ఇది మనము చాలా అరుదుగా చేస్తున్నాం ఆయన నామం ను మహిమపర్చే విధంగా అసలు మనం సమయం కేటాయిస్తలేము ఎంతసేపు ప్రభు నువ్వు గొప్పవాడివి నువ్వు మహాన్ మహోన్నతుడివి నాకు ఈ కార్యం చేసి పెట్టేవాడవు నువ్వు మాత్రం దేవుడవు మాకు వేరే దేవుడు లేడని టకట చెప్పేస్తున్నావు కానీ ఆయనని మహిమపరుస్తున్నామా అనేది ఒక ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి మనం ప్రభువుని మహిమపరచాలి ఎందుకంటే మన పరలోక ప్రార్థనాటం కదా లార్డ్స్ ప్రేయర్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హాలో బీ నేమ్ కదా దై పరలోకమందన మాతంది నీ నామము పరిశుద్ధ పరచబడుగాక ఆ తర్వాతనే నీ రాజ్యము కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని అంశాలలో మనం స్కిప్ చేస్తుంటాం కొన్ని అంశాలని మనం టోటల్ గానే వదిలివేస్తుంటాం కాబట్టి ప్రార్థనలో సన్నద్ధత లేదు అంటే సిద్ధపాటు లేదు ప్రార్థించటం కూడా సిద్ధపాటు అవసరం అంటే ఖచ్చితంగా అవసరం ఎందుకంట ఆయన మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన సమీపించడం అని నివసించే దేవుడు కాబట్టి మనము వరకు ఆయన సన్నిధి వరకు వెళ్లి ఆయన సాగిల ఆయన ముందు సాగిల ప్రార్థన చేయాలి అంటే సంపూర్ణత ఉండాలి పరిశుద్ధత ఉండాలి ప్రార్థనలు ఆలోకించేటప్పుడు చాలా సార్లు మనం ప్రార్థన చేస్తుంటాము కొన్ని విషయాల్లో టక టక ఇన్స్టెంట్ ఆన్సర్స్ కావాలని కోరుకుంటుంటాం ఇన్స్టెంట్ ఆన్సర్స్ మనం ఆ విధంగానే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి వచనం చూడండి ఒకసారి దావీదు రాసినటువంటి కీర్తనలు ఇరవై అధ్యాయము ఫస్ట్ బర్స్ నా దేవ నా దేవ నీవు నన్నేల విడినాడితేవి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరంగా ఉన్నావు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు దావిడ్ లాంటి భక్తుడే ఆ మాట అంటున్నాడు మనము ఆర్డినరీ ఫెలోస్ అనమాట ఆర్డినరీ పీపుల్ కదా ఒక భక్తుడు దావిడు యేసు ప్రభుని రుచి చూచి ఎదిగిన వాడు మాట అంటున్నాడు ఏమని నన్ను నేల ఇది యాక్చువల్లీ ఒక ప్రవచనం ప్రవచనం యేసు ప్రభుకు సంబంధించినటువంటి నువ్వు నా నేల విడిచి నాకు దూరం కాకు ప్రభు అని ప్రార్థిస్తాడు అన్న సెలవ మీద నాకు దూరం కాక నన్ను నేల విడిచి నా దేవా నా దేవ నువ్వు నన్ను నేల విడనాడి ఇది దావిద్ భక్తుడు ప్రవచన రీతిగా చెప్తున్న మాట అది నేను నేను మొరపెడుతున్నాను నాకు ఉత్తరం ఇవ్వకున్నావు ఎందుకు నాకు జవాబిస్తలేవు చాలా మంది ఈ దావిడ్ ప్లేస్ లో మన మన పేరు పెట్టుకుని మనం ఆలోచించాలి ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నాను కొన్ని విషయాల్లో నాకు ఉత్తరం వస్తలేదు అలా జవాబు ఇవ్వటం లేదు అట్లాగే కొంతమందికి ఎట్లా అంటే వెంట వెంటనే జవాబులు కావాలంటారు వాళ్ళు వెంట వెంటనే ఇట్లా చేయగానే అట్లా కార్యం జరిగిపోవాలంటారు కొన్ని విషయాల్లో దేవుడు ఆలస్యం చేస్తాడు కొన్ని విషయాలు దేవుడు ఖచ్చితంగా ఆలస్యం చేస్తాడు ఎందుకంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే అది మనల్ని విడనాల్సినట్టు కాదు మనల్ని తిరస్కరించినట్టు కాదు హీ నెవర్ రిజెక్టెడ్ కదా హీ నెవర్ రిజెక్టెడ్ ఏ సిటిజన్ ఏ పర్సన్ ఎ ఫాలోవర్ శిష్యులని లేదా భక్తులని ఆయన డిసైపుల్స్ ని కానీ ఎవరిని కూడా రిజెక్ట్ చేయలేదు తన యుద్ధకు వచ్చే వారందరినీ రమ్మంటాడు ఆటంకపరచవద్దు చిన్నపిల్లలను కూడా ఆటంకపరచవద్దు అన్నాడు కదా అట్లా ఆయన సన్నిధికి రావాలనుకున్నప్పుడు ఆయన తిరస్కరించాడు ఆయన ప్రార్థనకు సమాధానం ఇస్తలేడంటే అది తిరస్కారం కాదు కానీ ఏంటంట మనము వేగవంతమైన ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి ఈ స్పీడ్ జెట్ స్పీడ్ లో వరల్డ్ లో ఉంటున్నాము ఈ టైంలో మనకేమైతుందంట ఓర్పు నశిస్తుంది ప్రభువు మారలేదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతన్న దేవుడే కానీ మనుషులు మారిపోతున్నారు ఇట్లా ప్రార్థన చేస్తే అట్లా జవాబు వచ్చేయాలా ఈరోజు చేసిస్తే రేపు జరిగిపోవాలా ఇన్స్టెంట్ ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారు కారణం ఏంటంట మనుషులకు సహనం కోల్పోతున్నారు కొన్నిటికి కొన్ని విషయాలలో కొన్ని ఏంటి ప్రార్థించినా జవాబులు దొరకవు కొన్నిసార్లు ఒక వన్ వన్ మంత్ కి వచ్చేస్తాయి ఆన్సర్లు కొన్నిసార్లు అప్పటికే ఇప్పుడు ప్రేయర్ చేస్తే అప్పటికే హీలింగ్స్ జరిగిపోతుంటాయి కారణం ఏంటంటే దేవుడి కార్యాలు ఆశ్చర్యకరములు కానీ ప్రతిదీ కూడా ఆయన టైంలోనే జరుగుతాయి మనం ఆత్రపడితే సరిపోదు ఈ విషయంలో మనకు దావిదు కూడా మరొక ఉదాహరణలు చూపిస్తున్నాడు అరవై కీర్తనలో చూడండి అరవై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనంలో అరవై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనంలో ఏమంటున్నాడు నీ సేవకునికి విముఖుడవ ఉండకము నేను ఇబ్బందులలో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరం ప్లీజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ కావాలి నాకు ఇబ్బందుల్లో ఉన్నా సేవకుడు వి సేవకునికి విముఖుడవై ఉండకము డోంట్ బి అగేన్స్ట్ మై పర్సనల్ బీ ఫాస్ట్ గా ప్లీజ్ బీ హరి దేవుని త్వర అదే ప్లేస్ లో మనకి మళ్ళీ మనం ఉంచుకుందాం దావిత ప్లేస్ లోనే మనం పెట్టుకుంటే ప్రభా వెంటనే జరిగించు ప్రభా త్వరగా జరగాలి ప్రభా నాకు ఆన్సర్ కావాలి నేను తట్టుకోలేను నేను ఆగలేను కొన్నిసార్లు రోగాల విషయంలో మరణకరమైన అపాయకరమైన సందర్భాలలో ఇట్లా ప్రార్థన చేస్తాం కదా ప్రభా కార్యం జరిగించు ప్రభ త్వర్ త్వరగా కార్యం జరిగించు ఇట్లా అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటాడు బీ కూల్ కదా టైం ఉంది దానికి దానికి ఒక ప్రత్యేక సమయం ఉందంటాడు మనమేమో వెంట వెంటనే జవాబులను కోరుకుంటున్నాం అది మనలోని ఆత్రమా లేకుంటే మనకు సహనం కోల్పోయి ఓర్పు చచ్చిపోయి దేవుడిని వెంటాడుతున్నామా కదా మనం చాలా కూల్ ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దేవుడిని మనము మనకు ఒక ఉపమానం కూడా కదా అత ఏసార్త లేసే ప్రభు ఏం చెప్తాడు సిగ్గు విడిచి ఆమె అడుగుతూ ఉందంట తన స్నేహితుడికి ఆ తన తన బిడ్డల కోసమని అడుగుతుంది ఒక స్నేహితుడు కూడా తనకు అవసరం అని చెప్పి అర్ధరాది తలుపులు కొట్టి ఆయన బ్రతిమిలాతూ విసిగిస్తున్నాడు మొత్తానికి విసిగిస్తున్నాడు కదా అని చెప్పి ఆయనకు కావాల్సింది ఆయనకి అంటే దేవుడి సన్నిధిలో సాగిలపాడి అడిగినప్పుడు సమయం సందర్భంలో కూడా మనకు ఉంటాయి అనమాట ఈ సై ఈ సమయంలో నాకు ఇది కావాలి ఈ టైంలో నాకు అది కావాలని మనం దేవుడికి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాం ఆయన తనకు అనుకూలమైన సమయంలో మనకి ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు అన్ని మనకి ఇప్పుడు కావాలి అనుకుంటాం పిల్లలు మనం చూస్తామా పుట్టిన బిడ్డ వెంటనే లేచి నడిస్తే మీరు ఊహించగలరా అసలు ఎట్లుంటుందో పరిస్థితి కదా దానికి ఒక టైం ఉంది ఆ బిడ్డ లేయాలా ముందు పడుకున్నది బోర్ల పడాలా తర్వాత చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అవి పట్టుకొని ఇవి పట్టుకొని కింద పడుతూ లేస్తూ తర్వాత పరుగులు తీయాలా అప్పుడే ఒక క్రమ పద్ధతి అలాగే ప్రార్థనలో కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు కొన్ని డిసిప్లిన్ సిస్టమ్స్ నేర్పిస్తున్నాడు స్టెప్స్ అంటాం కదా ఆయన సిస్టమ్స్ ని మనము అలవర్చుకోవాలా ఎందుకంటే మనం చూసుకున్నాం ప్రతిదీ కూడా ఆయన చిత్తానికి లోబడి అడగాలి అనేది ఇదివరకు మనం గమనించుకున్నాం ప్రతిదీ ఆయన చిత్తానికి లోబడి ప్రవర్త చిత్తానికి లోబడి ఆయనని అడగాల ఏం అడగాలనేది ఆయన చిత్తానికి లోబడి ఉండాలని మేము నేర్చుకున్నాము ఏంట చిత్తము అంటే అగేన్ ఆయన పరలోక సంబంధమైన విషయాలను నిత్య జీవం కొరక అది ఆయన అందరు తెలుసుకోవాలనేది ఆయన కాదు ఆయన ఆయన చిత్తం చిన్న బిడ్డలను రాణియుడు ఎందుకంటే దేవుడి లోకము పరలోకము ఇలాంటి వారదే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగిన వారైతేనే ఆ నిత్య జీవానికి వారసులు అవుతారనేది దేవుడు చెప్పిన మరో మాట కాబే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఈ కార్యం ఎందుకు చేస్తలేడు ప్రార్థన ఎందుకు ఆలోకిస్తలేడు అని చాలా మంది చాలా సార్లు ఏడుస్తుంటారు గోజాడుతుంటారు దేవుడు జవాబు ఇవ్వటం లేదు అంటే కొన్నిసార్లు చూడండి ఇక్కడ ఆ అరవై అధ్యాయంలో కీర్తనలు అరవై తొమ్మిదిలో పదిహేడవచనలో నీ సేవకునికి విముఖవ ఉండకుము నేను ఇబ్బందులలో త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము Please, give me your answer immediately, Lord. And I will go on. I am going on the 20th day. I will tell you that there are two examples that I am going on. Note are two. Here I will tell you, Psalms 1 or 2. Psalms 1 or 2. 1 or 2, 1. 1 or 2, 1. 1 or 2, 1. 1 or 2, 1. 1 or 2, 1. 1 or 2, 1. 1 or 2, 1. 1 or 2, 1. యహోవా నా ప్రార్థన అలకింపు నా మోరాన్ని ఎద్దుకు చేరనిము నా కష్ట నాకు విమ్ముకడం అయి ఉండకుము ఎన్నిసార్లు మనకు నూట యాభై కీర్తనల్లో దావితో రాసినటువంటి తన అవసాన దశలో తన యుద్ధ సమయాలు తను సౌల నుంచి పారిపోతున్నప్పుడు తన సొంత కుమారులతోటి తర్మబడుతున్నప్పుడు ఇలా ప్రతి సందర్భంలో మనం గమనిస్తుంది నాకు త్వరగా ప్రార్థన నాకు ఉత్తరం ఇబ్బ నాకు నీ సన్నిధిలో గోజాడుతున్నాను నన్ను కనికరించు నన్ను కరణించు నాకెందుకు దూరంగా ఉంటున్నావు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు ఈరోజు మనం కూడా ఇదే మాట మీద దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం నాకు ఉత్తరం ఇవ్వు నాకెందుకు జవాబులు వస్తలేవు చాలా మనం ఈ విషయంగా అడుగుతున్నప్పుడు ప్రభువు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఇది హబ్బకూకు గ్రంథము హబ్బకూకు గ్రంథము రెండవ అధ్యాయం చూడండి హబ్బకూకు రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు హబ్బకుకు రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అక్కడ ఏమనుంది ఆ దర్శనము విషయము నిర్ణయ కాలమున జరుగును హబ్బకు ఒక దర్శనం అది ఎప్పుడు నెరవేరుతుంది త్వరగా నాకు జవాబు ప్రభా అనకు ఆత్రం ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుందా అని చాలాసార్లు మనకు విజన్స్ వస్తుంటాయి కళలు వస్తుంటాయి కదా అవి ఎప్పుడు జరుగుతాయి ప్రభా ఈ కళ ఇప్పటికిప్పుడు జరుగుద్దా నేను మా బాబా ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి ఆ రోజు మేము టెన్ పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేసినాము అండ్ వన్కి వచ్చింది అయితే పదకొండు గంటలకు రిజల్ట్ వస్తుందంటే నాకు మార్నింగ్ సెవెన్ థర్టీకే కాల్ వచ్చేసింది నైన్ ఆ కళలో నేను బాబుని లేపేస్తున్నా లేరా లేరా డాడీ బానే అయిపోయింది రా ఇవాళ మనల్ని మనల్ని ఇక మనల్ని ఎంత భయంకరంగా ఎడతాడో తెలియదు అని చెప్పి అంటున్నాను లెవెన్ ఓ క్లాక్ కరెక్ట్గా అదే వచ్చింది అట్లాగే గొడవైంది నేను టెన్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వీటికి ఇంతైనా వచ్చిందంటే ఏదొచ్చినా కూడా ఏ గ్రేడ్ లో ఉన్నాడు కదా నేను అంటున్నా కాదండి ఏ టెన్ పాయింట్స్ రావాలని నేను ఊరంతా చెప్పుకున్నా చుట్టాలందరిలో చెప్పుకున్నా మా వాడికి వచ్చేస్తుంది మా వాడికి వచ్చేస్తాను దర్శనం అది ఎప్పుడు నెరవేరుతుందంటే నాకు పొద్దున వచ్చింది పదకొండు గంటలకు అలాగే చాలా దర్శనాలు వస్తుంట కానీ అవి ఇంకా నెరవేర్చే కాలము ఉంది అని దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి హబ్బకు గ్రంథంలో ఆ దర్శనము నిర్ణయ కాలంలో జరుగును సమాప్తమగుటకై ఆత్రపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును జాగు చేయక వచ్చును ఒక దర్శనం గురించి హబక్కు ప్రార్థన చేస్తుంటే ఇంకెప్పుడు ప్రభా ఇది జరిగేది అని దుఃఖపడుతున్నాడు వాచ్ మ్యాన్ లక్క ఆయన టవర్స్ మీద కూర్చొని ఈర్శల్యం గమనిస్తున్నాడు యూదయా సమరయ ప్రాంతాల యూదులను గురించి అయినా ప్రాపిస్తున్నాడు వారి గురి ప్రార్థన చేస్తున్నాడు ఒక దర్శనం వచ్చింది ఎట్లా ప్రభా ఇది ఎప్పుడు జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది అని దేవుడు అంటూ ఒక కాలం టైం ఉంది నువ్వు తొందర పడుతున్నావు హబక్కు ఏమంటున్నాడు నువ్వు తొందర పడుతున్నావు నిటినైన కాలము ఇంకా ఉంది సమాప్త మగుటకై అది వచ్చేస్తుంది ఎక్కడ వస్తుంది అంటే అది చూడండి అదే అధ్యాయము ఆ పదమూడవ వచనం అదే అధ్యాయంలో పదమూడవ వచనం పదమూడవ వచనం ఒకసారి చూద్దామా జనములు ప్రయాస పడదురు కానీ అగ్ని పాలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించదురు జనులు క్షీణించదురు ఇది సైన్యములకు అధిపతి యహోవా చేతనే జరుగును ఒక టైం వస్తుంది ఇదంతా జరగడానికి నువ్వు తొందరపడితే ఇప్పటికిప్పుడికి జరగాలంటే వచ్చిన దర్శనం జరగాలంటే మనలో ఉన్నటువంటి ఆత్రం అనమాట మనం హెస్టీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం ఏస్టి అంటే తొందర పడే నిర్ణయాలు తీసుకొని ప్రభా కార్యం చేయి మనం చేసింది తప్పు కాని నెప్పం ఎవరిని వేయిస్తున్నామంట ప్రభు పైన ప్రభా కార్యం జరిగిస్తావా నువ్వు వెంటనే కార్యం జరిగించాలా దేవుడు అంటున్నాడు హబ్బకూక్కుతో ఒక జనాంగం అంట ఎరుసలేములో ఒక జనాంగం అంటే ఎర్శల్యంలో ఎంతో మంది యూదులు అన్ని రకాల కల్చర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్లలో నుంచి ఒక జనాంగం మాత్రమే రక్షించబడుతుంది ఆయన ఆ సమయం కోరిక ఎదురు చూస్తున్నాడు కబ్బ కూకు వెయిట్ చేస్తున్నట్టుగా కాదు ఒక దర్శనం వచ్చింది కదా దానికోసం ఎదురు చూడు ఎదురు చూడు ఎందుకంటే దాని టైం వచ్చేసింది అది సమాప్తం అవుతుంది అది దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును జాగు చేయక వచ్చును అంటే వెయిట్ ఫర్ ఇట్ ఇట్ విల్ నాట్ బి డిలే ఇట్ విల్ నాట్ బి దర్శనం ఇచ్చిందా దేవుడు నీకు ఒక కళనిచ్చిందా దేవుడు ప్రార్థించు ప్రభ ఇది ఎప్పుడు జరుగుతుంది దీని టైం ఎప్పుడు ప్రభ నాకు తెలియచ్చేయి అంతే తప్ప ఈ దర్శనం వచ్చేసి ఇప్పుడు జర్మించి ప్రభు అంటే కుదరదు ఎందుకంట ఆ దర్శనానికి ఆ సందర్భము ఆ సమయము కలిసి రావాలి అప్పుడే ప్రభు కార్యము అక్కడ ఆయనను మహిమ పరుస్తుంది ఏది జరిగినా ప్రభువు మహిమ కొరకే మన పట్ల మనం యషయ గ్రంథంలో ఒక మాట చూస్తాము ఒకరి ప్రార్థనల్ని ఆలకించను దేవుడు వారి ప్రార్థనలను నేను ఆలకించను జవాబు రాదనమాట ఇంకా వాళ్ళకి ఎప్పటికి కూడా ఎవరు వాళ్ళంట యషయా గ్రంథము ముప్పయ్యవాధ్యాయము మొదటి వచ్చినం ముప్పయ్యవ అధ్యాయము మొదటి వచ్చినం ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట హోషయ్యాకి ఇచ్చిన దర్శనము దాని ఆన్సర్ మనకి ఇక్కడ కనబడుతుంటది చూడండి అన్నమాట యహవవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమును పాపము కూర్చుకుంటున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేతులు లోబడితే దేవుడికి వాళ్ళకు వాళ్ళే పాపం మీద పాపం మూట ఎందుకు ఆ పాప మూట కట్టుకుంటున్నారంటే వాళ్లకు నచ్చినవి వాళ్ళు చేసుకోవాలి అది దేవుడే ఇష్టపడాలి ఇది కొత్త కండిషన్ అనమాట నేను నాకు నచ్చినట్టు చేస్తా ప్రభా దీని ఓకే అనేసి ఇది కొంచెం బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది కదా ఏమంటున్నారు అక్కడ పిల్లలకు శ్రమ ఇది యహోవ వాక్ ప్రవచనం అది లోబడిని పిల్లలకు శ్రమ పాపమ్మను పాపమ్మ కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయించున్నారు నన్ను అడుగకనే ఆలోచన చేయించున్నారు తర్వాత వారు నా నన్ను నా ఆత్మ నా ఆత్మ నియమింపని సంధి నియమింపని సంధి ఒక అగ్రిమెంట్ అనమాట నా ఆత్మ చెప్పనే లేదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి నచ్చిన అగ్రిమెంట్స్ చేసేసుకుంటున్నారు ప్రభా చేయి అంటారు ఎట్లా కుదురుతుంది ప్రభు చెప్పనే లేదు ఆయన దర్శనం ఇవ్వనే లేదు ఆయన ప్రవచనం చెప్పనే లేదు ప్రవచనంతో మాట్లాడనే లేదు లేదా ఆయన ఏ దూతను కూడా వాళ్ళ దగ్గర పంపలేదు కానీ వాళ్ళు లోబడని పిల్లలంట ఇర్షిలేంబాసలు దేవుడు చెప్పకముందే దేవుడు ఆజ్ఞ ఇయ్యకపోక పోక వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏంటా ప్రయత్నము సంధి ఎవరు సంధి చేసుకుంటున్నారంట నన్ను అడగక ఆలోచన చేయుద్దురు నా ఆత్మ నిమింపని సంధి చేసుకుందరు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరోబలము ఫరో బలము చేత తమ్ముని తాము బలపరుచుకున్నటకు ఐగుప్తునకు తిరుగుతున్నారు వాళ్ళు ఫరోబలం మీద ఆధారపడి ఐగుప్తులు తిరుగుతున్నారు దేవుడు ఏం చేయలేడు మనకు మనం ఒక పని సొంత నిర్ణయాలు ఇది ఇక్కడ సందర్భం ఏంటంటే సొంత నిర్ణయాలు మరోవైపు ఐగుప్తు వైపు తిరగటమా అంటే అన్నిల వైపు తిరగటమే చాలా సార్లు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని కార్యాలయంలో కొన్ని ఆటంకాలు వస్తున్నప్పుడు మనం ఎవరు అడ్వైస్ తీసుకుంటున్నాం అడ్వైస్ తీసుకుంటున్నాం ఒక భక్తి ఒక విశ్వాసిని కదా ఫెలో ఫెలోషిప్ లో ఉండే ఏ వ్యక్తినైనా మనం కన్సల్ట్ చేస్తున్నామా వాళ్ళకి మన సమస్య చెప్తున్నామా లేదా డైరెక్ట్ గా దేవుడికి మొదపెట్టుకుంటాం కదా లేదా మన ఫెలోషిప్ లో కలలు కళలు భావంలు ఇవన్నీ చెప్పే వారి దగ్గరికి మనము ప్రార్థనకి వెళ్తాం మన అంశాలు చెప్పుకుంటాం ప్రార్థించమని జరుగుతాం కానీ ఇతరుల దగ్గరికి అన్నింటి దగ్గరికి వెళ్తున్నామా అట్లా వెళ్తున్నట్టయితే మనం లోబడని పిల్లలమే లోబడని పిల్లలమే కదా లోబడకపోతే దేవుడి శాపము ఉగ్రత వచ్చేస్తాయి ఆ అందుకే అన్నాడు వీరికి శ్రమ లోబడి పిల్లలకు శ్రమ నన్ను కన్సల్ట్ చేయటం లేదు నా దగ్గరికి రావటం లేదు వాళ్ళని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతమంది చేస్తున్నారు ఈ పని ఎంతమంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవుని కన్సల్ట్ చేయకుండా ఇతరుల వెంబడి కదా ఇతరుల వెంబడి ఈరోజు మనకు గ్రూప్ మా చర్చ ఒక ఒక పెట్టిందుకుంటారు ఏంటంట ఒకప్పుడు మంత్రాల దగ్గరికి సోది దగ్గరికి చిలక శాస్త్రం దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తూ ఉంటారు ఏదైనా సలహాలు ఇస్తే పాటించడానికి ఒకప్పుడు అమాయకపు సమయంలో ఏ దేవుడిని ఎరగని సమయంలో కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఈ రోజు కూడా అక్కడ ఒక ప్రవచనం చెప్తున్నాడు ఆయన ఆయన వెంట వెంటనే చెప్పేస్తూ ఉంటాడు ఆన్సర్లు ఇచ్చేస్తుంటాడు అంటే లైన్ క్యూ కాడుతున్నారు అక్కడ క్యూ కడుతున్నారు దేవుడు ఎప్పుడు మాట్లాడాడు కదా వెంట వెంటనే మనిషి మనిషికి ప్రవచనం ఇస్తూ పోతుంటాడు ఆ గంటలో కుదరదు అది అక్కడ సైతాను కార్యం జరుగుతుంది యేసు ప్రభు పేరే వాడుతున్నారు కానీ అది సైతాను కార్యం దేవుడు చెప్పనే లేదు ఆయనను కన్సల్ట్ చేయనే లేదు ఆయన నామంలో చెప్పేస్తున్నా కూడా అది అబద్ధమే ఎందుకంటే దేవుడు తన సమయం అందు తన సమయమందు అనుకూల సమయం మందు నేను నీ మొర ఆలకించి ఉన్నానని చెప్తాడు కదా అనుకూల సమయం మందు ఉత్తరం ఇస్తున్నానని చెప్తున్నాడు కదా అనుకున్న సమయం కొరకు వేచి ఉండే ఓపిక మనకున్నా మరి మనం ఓపిక కనిపెట్టగలమా ఓపిక లేదు ఎందుకంట ఇప్పుడున్నటువంటి టైం అటువంటిది దుర్దినములు ఈ దూర్ దినాలలో ఏం కావాలంట అన్ని ఫటాఫటా అయిపోవాలను చట్ మంగిని పట్షాది అంటారు అట్లా ఎంగేజ్మెంట్ అయిపోవాలి అట్లా పెళ్ళి అయిపోవాలంటారు అవి ఏమైతున్నాయి పటాకలు కదా బ్రేకప్లు ఎందుకంటే ఓపిక లేక మనుషులు సంఘంలో ఇమ్మొరాలిటీ అనేది పెరిగిపోయింది కదా ఇమ్మొరాలిటీ అనేది వర్షుద్ధత లోపిస్తుంది రోజు మనం మనము వాక్యంలో చదువుకున్నట్టుగా అంత్యకాలమందు తల్లి మీదికి కొడుకు భార్య మీదికి భర్త బిడ్డల మీదికి పిల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీదకి పిల్లలు అత్త మీదకి కోడలు జరుగుతున్నాయా యుద్ధములు యుద్ధ సమాచారంలో అన్ని జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి సమయం వచ్చేసింది కదా ఇది అంత్యకాలము శోధన కాలము ఇలాంటి శ్రమల దినములలో మనం ఉంటున్నప్పుడు మనం అన్ని ఫాస్ట్ గా జరిగిపోవాలి ప్రభా బిడ్డలు నేను క్షేమంగా ఉండాలి నాకు జవాబులు ఇచ్చి నా బిడలని ఒక దారిలో పెట్టుకుంటారు అది కాదు కదా దేవుడు తన టైంలో ఏది చేయాలన్నా తన టైంలో ఆయన సమయం కొరకు కనిపెట్టడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఆయన సమయంలో ఆయన ముందు పరిస్థితులను చక్క ముందు పరిస్థితులను చక్క చూడండి అదే ముప్పై అధ్యాయము యషయ గ్రంథము పద్దెనిమిదవ వచనం హబూకుకు ఇచ్చినటువంటి ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుంది త్వరగా జరిగించు ప్రభా కనిపెట్టుకున్నాను ఇంకెంత అనిపై అని ఏడుస్తుంటే ఆ దర్శనం జవాబు మీ అందు దయచూప వలనని ఆలస్యం చేస్తున్నాడు మీ అందు దయచూప వలనని ఆలస్యం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఎందుకు ప్రభా ఇంత ఇంత వేట్ చేస్తున్నావు అవతల అన్నీ చూడ ముందర ఎదిగిపోతున్నారు కదా నాకు కళ్ళ ముందర అన్ని సంపాదించేసుకుంటున్నారు పిల్లలు ఆస్తులు అన్ని వచ్చేస్తున్నాయి పొలాలు బిల్డింగ్లు బ్యాంకు బ్యాలెన్స్లు అన్ని ఇట్లా ఇట్లా ఎదిగిపోతున్నారు వాళ్ళు మాకెందుకు ఆలస్యం చేస్తున్నావు మాకెందుకు అంటే అన్యులు ఈ లోకరీతిగా ఎదుగుతున్నారు కానీ వారికి అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి కానీ అక్కడ వాళ్ళకి ఆ పరలోక ప్రవేశం లేదు కానీ మన భాగ్యం ఏంటంట ఈ లోక రీతిగా మనకి ఏది కావాలో ఏది అనుకూలమో ఏది అవసరమో అది ఇస్తుడు దేవుడు అలాగే పరలోకంలో మన ప్లేస్ సిద్ధపరచేడు వాళ్లకు మనకున్న తేడాదే ఈ విషయంలో మనం సంతోషించాలా ఎందుకంట సరే అన్ని వాళ్ళు ఎదుగుతున్నారు ఎదగని బాగుపడుతున్నారు బాగుపడని నేను కూడా ఎదుగుతున్నా ఒకరోజు హోప్ కదా హోప్ అంటాం విశ్వాస సహితమైన ప్రార్థన అన్నిటినీ అన్నిటికి జై కాబట్టి హోప్ దేవుడు ఇస్తాడు ఒక టైంలో అది మనకి ఎంత అవసరమో అంత మటుకే ఎక్కువైపోతే నేను నిన్ను దూషిస్తానేమో అంటాడు భక్తుడు కాబట్టి తగు మాత్రం నాకు ఈ భగవాన్ ప్రార్థిస్తాడు కాబట్టి ఈ లోకరీతిగా మన అవసతులు లేన దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనాంశాలు ఎలా ఉన్నాయి మన ప్రార్థనాంశాలు ఎలా ఉన్నాయి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తుంటే ఒకవేళ అది దేవుడికి వ్యతిరేకంగా ఉన్న అంశమేమో అది మనం ఒకసారి వాక్యరీతిగా మనం పరిశీలించుకోవాలి అనే చిత్తంలో ఉన్నాయి ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి లేదు అంటే ఆలస్యం అయిపోతాయి ఆలస్యమే కొన్ని వివాహ సంబంధాల విషయంలో ఇట్లనే జరుగుతుంది కదా అన్నీ బాగుంటాయి అంత అంతా ఓకే పిల్ల పిల్లడు ఓకే అటువైపు ఇటువైపు ఫ్యామిలీస్ ఓకే జాబ్స్ ఓకే బ్యాంక్ బ్యాలెన్స్లు ఓకే కట్నము పెళ్లి ఖర్చులు అన్నీ ఓకే అన్నీ అయినాక కూడా అది జరగదు అది జరగదు అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా ఆడపిల్ల తల్ ఎందుకైతే ముఖ్యంగా ఆడపిల్ల తండ్రికి అయితే మరీ బాధ కొట్టదు ఎందుకంటే వెతక వెతకగా ఎంతో చక్కటి సంబంధం వచ్చింది ఇది దేవుడి చిత్తం అనుకున్నాము కదా ఇది దేవుడి చిత్తం అనుకున్నాం కానీ జరగలేదు కానీ జరగలేదు ఎందుకు ప్రభా ఎందుకి నా ప్రార్థన వినలేదు ఆ పిల్ల పెళ్లి ప్రార్థించుకుంది వాడు పెళ్లి కొడుకు ప్రార్థించుకున్నాడు కానీ కార్యం జరగలేదు అక్కడ ఆ అమ్మాయికి దేవుడు మరొక వ్యక్తిని సిద్ధపరచిండు మరొక వ్యక్తిని సిద్ధపరచిండు ఇది మన దృష్టిలో అది తప్ప అనమాట ఆ ప్రభు ఆ వ్యక్తి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగలేదు ప్రభా ఏమో నీ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది దేవుడి చిత్తం కాబట్టి ఇది దేవుడి చిత్తం అయితే ఆ బిడ్డ ఇంట్లో ప్రవేశిస్తే ఆమె ప్రార్థన ద్వారా ఆమె విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి మార్చబడతాడేమో ఆ వ్యక్తి కోసమే ఈ బిడ్డను దేవుడు సిద్ధపరిచిండేమో మనకు పౌలు భక్తులు ఒక మాట చెప్తాడు స్త్రీ పురుషుడి కోసమే చేయబడింది ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో బ్రేకప్స్ ఉండవు విడాకులు ఉండవు స్త్రీ పురుషుడు కోసం చేయబడింది దేవుడు ఆదామును ఏదైనా తోటలో పడుకోబెట్టిండు కదా ప్రకట ముఖం ఆదాము ఒంటరిగా తిరిగిండు అందే పక్షులకు పా అనిమల్స్ కి పెట్టుకుంటూ తిరిగిండు ఒంటరిగా తిరుగుతుండడు నరుడు ఒంటరిగా ఉండేట మంచిది కాదని అప్పుడు గమనించండు దేవుడు కాబట్టి సాటి అయిన సహాయం ఎవరు ఒక స్త్రీని చేసింది అంటే నరుడికి సహాయం చేయవలసింది స్త్రీ కదా అంటే నరుడి కోసం నారి చేయబడింది నరుడి కోసం నారి చేయబడింది ఇలాంటి విషయంలో మనం ఈ వాక్యం మీద జ్ఞాపకం చేసుకుంటే పెళ్లి కంటే పెళ్లి కూతురు కూడా పెద్దది కాదు ఇలా కామన్ కాంప్రమైజ్ ఒక వన్ వన్ మంత్ అండి పెద్దది అంటే ఓకే అంటున్నారు కాదు కదా నరుడు చేసినాకనే నారి చేయబడింది కదా గమనిస్తుంటే కొన్ని మనము తప్పుటడుగులు వేసి ఉంటాం కదా మన మన బంధువుల విషయంలో మన పిల్లల విషయంలో తప్పటడుగు నరుని కోసమే స్త్రీని చేసింది దేవుడు స్త్రీ కోసం నరుడు చేయబడలేదు ఇది పౌలు భక్తుడు ఖచ్చితంగా చెప్పిన మాట నరుని కోసము స్త్రీ చేయబడింది పురుషుడి కోసం స్త్రీ కోసం పురుషుడు చేయబడలేదు ఇది దేవుడి చిత్తం కాదు మరి జరిగిపోతున్నాయి కదా అందుకే పటాకులు అవుతున్నాయి డామినేషన్ అవుతుంది ఫ్యామిలీస్ లో వైలెన్స్ అవుతుంది విచ్చల విడిగా హత్యలు కదా లివింగ్ రిలేషన్షిప్స్ పెరిగిపోతున్నాయి సంఘంలో ఎందుకు అంటే దేవుడి చిత్తం లేదు అక్కడ దేవుడి కార్యం కనుకలంగా ఏది జరుగుతాం లేదు అక్కడ ప్రభు చూస్తున్నాడు లోతు దినాలన్నీ వచ్చేస్తున్నాయి కదా అన్నీ అవే జరుగుతున్నాయి లోతు దినాలలో అంతా హోమోసెక్చువల్సే కదా గేజ్ అండ్ లెస్బియన్స్ అంటాం అన్నీ అవే జరుగుతున్నాయి ఆడ ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మొగలు మొగలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాటికి మాకు పెళ్ళాం వద్దంటున్నాడు ఇది నాకు మొగుడు వద్దంటుంది ఒకవేళ మొగుడు పెళ్ళం చేసుకుంటే వాళ్ళు మీద తల్లిడు ఇంకొక పాకింటి కావాల్సి వస్తుంది పక్కింటి కావాల్సి వస్తుంది ఈ ఇమ్మొరాలిటీ ఎందుకు పెరుగుతుంది అంటే దైవ చిత్తము లేని పెళ్ళిళ్ళవన్నీ దైవ భక్తి లేని పెళ్ళిళ్ళవన్నీ దేవుని భయము భక్తి లేదు భీతి లేని వివాహాలు దేవుడు కార్యే ప్రార్థన చేసేటప్పుడు రెండు మూడు రోజులు ఉపవాసాలుండి ఆ సంబంధం కోసము ప్రార్థించేట వాళ్ళు ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి అవన్నీ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థననే లసలు గేలు ఎగతాళి చేస్తారు ఓ పెద్ద ప్రార్థన పరులు వచ్చిందమ్మా ఈమె కదా మనలన్నీ గేలు చేసేవాళ్ళు ఎంతమంది ఈమె ప్రార్థన చేస్తుంది ఈమె ప్రార్థనే వింటాడు దేవుడు ఎగతాళి కాకపోతే ఇలాంటి బలాత్కారం జరుగుతోంది ప్రార్థనా పరుల పైన అన్ని చూస్తున్నాడు అన్నిటికీ సమయం ఉంది అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడు తీర్పు తీర్చేవాడు ఆయనే కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు మన అంశాలు సరిగ్గా ఉన్నాయా దేవుడి చిత్తానికి అనుగుణంగా ప్రార్థిస్తున్నామా ఈ లోకరీతిగా ఏది అడిగినా మనకు దేవుడిస్తారు ఎందుకంటే అన్ని అవసరాలు ఎడిగిన వాడైనా అన్ని అవసరతలు ఎదిగిన వాడు నీకు ఉద్యోగం అవసరమని తెలుసు నీకు చదువు అవసరమని తెలుసు నీకు వివాహము అవసరమని తెలుసు నీకు బిడ్డలు అవసరమని తెలుసు నీకు ఇల్లు అవసరమని తెలుసు నీకు తగు మాత్రకు జీతంతో నువ్వు సంతృప్తిగా బ్రతకడం అవసరమని దేవుడికి తెలుసు కాబట్టి ఇవన్నీ దేవుడు ఇస్తాడు నువ్వు అడుగుతుంటే అడగకపోయినా ఇస్తాడు కానీ నువ్వు అడగవలసింది ఏంటి అడుగు ప్రతి అనుగ్రహించేది ఏంటంటా అడుగుడే ఇవ్వబాడును తట్టుడి తీయబాడును వెనుకుడి నీకు దొరకను అన్నాడు ఏంట అడగండి తట్టండి వెతకండి కదా చాలా మంది ఈ విషయంలో ఈలోక రీతిగా అడుక్కుంటామంటారు ఈలో ఒక రీతిగా వెతుకుతామంటారు ఏలోక రీతిగా తట్టుతామంటారు అది కాదు బాక్య రీతిని అనుభవించాలంటే మనకు జ్ఞానం అవసరం జ్ఞానం కొద్దు ఉన్నది కాబట్టి దర్శనాలు వస్తలేవు దర్శనం గ్రహించలేకపోతున్నారు ఎక్కడ దర్శనం ఉండదు అక్కడ పతనం అనమాట వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పరిష్ కదా దర్శనం లేని లేని ప్రాంతాలలో జనములు నశించిపోతారు కాబట్టి మనము జ్ఞానంను వాడుకోవాలా దేవుడి యొక్క ప్రవచనములను మనకు ఒక వరం ఉంటే దాన్ని వాడుకోవాలా దేవుడు సంఘం కోసం ఏమిస్తున్నాడో అది వాడుకోవాలా అలాగే పరిశుద్ధాత్మ దేవుడితో మన సత్సంబంధాలు కొనసాగాలంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ భాష కదా నేను ప్రతిసారి ఈ మాట కచ్చితంగా చెప్తాను ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు ఇది మన కేబిపిఎం మినిస్ట్రీస్ లోనే కాకుండా బయట వాళ్ళు కూడా నా కొలీగ్స్ చాలా మందికి నేను పంపిస్తుంటాను ఇది అందరు చూస్తుంటారు పరిశుద్ధాత్ముడికి భాష కదా ఆ భాషలో దేవునితో మాట్లాడాలి కదా ఆ భాషతో దేవుడితో మాట్లాడాలా ఇది దేవుడి చిత్తం ఉంది ఆయనతో మాట్లాడ ఆయన సత్సంబంధాలు కలిగి ఉండాలనేది ఆయన చిత్తం అది తెలుసుకోకుండా నీ లోకరీతిగా నీ బాధలు నీ కష్టాలు నీ రోగాలు నీ నష్టాలు ఇవి మాత్రమే దొరలిస్తుంటామా మన ప్రార్థనలో చాలా వాటికి అందుకే జవాబు రాదు ఎందుకంటే అవన్నీ నెరవేర్తాయి కాకపోతే వాటి వాటి కాలంలో ఆయన నెరవేర్చువాడు అన్నిటినీ నెరవేర్చే దేవుడు కాబట్టి మన ప్రార్థనలో మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంకొక మాట చూస్తున్నామా యషయ్య యాభై అధ్యాయము యషయ్య యిదవ అధ్యాయము చూడండి ఏషయా యాభై ఐదు ఎనిమిదవ వచ్చిన ఏషయా యాభై ఐదు ఎనిమిదవ వచ్చిన అక్కడ మాట యాభై ఐదు ఎనిమిది ఎహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి యహోవాను వెదుకు కాలమందు యహోవా మీకు దొరుకు కాల వెతకండి ఈరోజు దేవుడు మనకు దొరికే కాలం కదా పశుద్ధాత్మ దేవుడు ఈ మీద ఉన్నంత వరకు దేవుడు మనకు దొరికి కాలం ఈ కాలంలోనే ఆయనను వేడుకోవాలంటీ ప్రార్థనలు ఆయన సన్నిధిలో ఆయన సమీపంగా ఉన్నప్పుడే నువ్వు వేడుకోవాలి అయినా సన్నిధిలో మీకు దుర్ ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొని అని సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని ఏషయా యాభై ఐదు ఎనిమిదిలో యాభై ఐదు ఎనిమిదో వచ్చగే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు కదా మీ నడతలు నా నడతలు వంటివి కావు ఏషయా గ్రంథంలో మీ తలంపులు నా తలంపుల వంటివి కావు మనం ప్రభు తలంపుల వరకు ఎదగాలి అంటే మనం ప్రభులాగా మార్చబడాలి అంత ఉన్నత స్థితికి రూపాంతరం చెందాలి ప్రభు తలంపులను తెలుసుకోవాలి అంటే ఆయన ఆలోచనలను తెలుసుకోవాలంటే ఎందుకంటే అది చాలా ఉన్నతమైనవి ఎప్పుడు పైన వాటి గురించే ఆలోచిస్తున్నాడు భూ సంబంధమైన వాటి కొరకు ఆయన ఎప్పుడు ఆలోచించారు ఎందుకంటే భూమి మీద జనాన్ని చూస్తున్నప్పుడు ఆయనకి ఏమర్థం అవుతుంది కదా వాళ్ళు పొద్దున్న లేస్తే పరిచర్య అంటారు పొద్దున్న లేస్తే పరుగులు అంటారు జీవితం అంటారు ప్రయాణం అంటారు ఉద్యోగాలు అంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళు రన్నింగ్ రేస్ చేస్తున్నారు ఎక్కడైనా ఆగి దేవుడి సన్నిధిలో మోకరుంచుతున్నారంటే దేవుడికి అతి కొద్ది మందే అతి కొద్ది మందే కాబట్టి ఈ విషయంలో దేవుడు ఆలోచిస్తున్నప్పుడు దేవుడికి మనం ఎట్లా కనిపిస్తున్నాము ప్రార్థన చేసేవారుగా జస్ట్ అక్కరని తీర్చుకోవటానికి ఆయన సన్నిధికి వస్తున్నామా కేవలము అక్కర తీర్చుకోవటానికి ఆయన సన్నిధికి వస్తున్నామా అందుకే ఆ ప్రార్థనలకు జవాబులు రావు ఎందుకంటే దేవుణ్ణి జస్ట్ ఒక విష్ మేకింగ్ మేకింగ్ మేక్ అ విష్ అంటాం కదా నువ్వేం కోరుకుంటావు కోరుకో ప్రభా నాకు ఇది జీని లాగా అనమాట ఇలా మేక విష్ అంటాం కుదరదు దేవుడి సన్నిధిలో గుగజాడాలి ఎందుకంటే ఆయన నీ పరిశీలించి పరిశోధించి నీకు ఏది అవసరమో నీకేది ఉత్తమమో ఆయన ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నీకు సమస్తంను సమకూడి మేలు కొరకే జరిగిస్తున్నాడు అన్నిటిని మేలు నీ జరిగించేవాడు ఆయన నీ ఆయన ఏది జరిగించినా అందులో నష్టం లేదు ఆయన ఏది జరిగించినా అందులో శాపం లేదు అన్నిటిని మేలు జరిగించే దేవుడు కాబట్టి మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు చింత యావత్తు ఆయన మీద వేస్తే ఏమవుతుందంట ప్రతిదీ ఆయన స్వీకరిస్తున్నాడు కాబట్టి నువ్వు చింతల నుంచి ఫ్రీ అయిపోతున్నా యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద వరీస్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద వరీస్ ఈలోకరీతిగా నీకు ఎన్ని సమస్యలున్నా ప్రభు సన్నిధిలో పెట్టేసిన అయిపోయింది ప్రభా నీ పాత సన్నిధిలో నా సమస్యలను పెట్టేసిన ఇదే నా ప్రార్థన ఇదే నా వినపం దీన్ని నువ్వు ఎట్లా మల్చుకుంటావో దీనికి ఎట్లా పరిష్కారం ఇస్తావో అదంతా ఎందుకంటే సమస్యనే నీకు ఇచ్చేసిన నా ప్రార్థన ఇంతే ప్రభా అన్నిటిని నువ్వు చేయి వాడవు అన్నిట్లో నీకే మహిమ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకు కలుగునుగాక ప్రభు నా పట్ల కార్యం చేస్తున్నాడంటే అది ఉత్తమమైన దాన్నే నాకు ఇస్తాడు కదా ఒక తండ్రి పెళ్ళు రొట్టె నడితే పామునిస్తాడా ఇవ్వడు కదా ఉత్తమమైన దాన్ని ఇచ్చే దేవుడు కదా మన దేవుడు మనము మానవులుగానే మన పిల్లలకు ఎలాంటిది దోషం లేనిది మచ్చలేనిది పొల్యూట్ కానిది ఇస్తున్నాం కదా ఫ్రెష్ గా ఉండేది అని చెప్పి అలాంటిది దేవుడు మనకు వంకర టింకర్ ఇస్తాడా కదా ఆ నమ్మకం అంటే ఖచ్చితంగా దాని మీదనే మనం ఆధారపడాలి నమ్మకమైన వానికి నేను ఇస్తున్నాను అది జీవ కిరీటం ఇస్తున్నాను నమ్మకం అనేది చాలా ముఖ్యము ప్రభువు యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వాడికి జయించువాడికి అంటాడు దేవుడు కార్యంలో ఆశ్చర్యకరములు కాబట్టి ఆశ్చర్యకరములు కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు మరికొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటాడు ఇక్కడ ఆ యషయ ముప్పై పద్దెనిమిదో వచనం ముప్పైలో పద్దెనిమిదో వచనంలో ఆయన ఏంటంటాడు వేచి ఉంటాడు ఆయన వేచి ఉంటాడు ముప్పై పద్దెనిమిదిలో మనం ఇప్పుడే చూసుకున్నాం యాభై అధ్యయ ముప్పైవ వచనము పద్దెనిమిదవ వచనంలో పర్జంతులు ఏమంటాడు మీ అందు దయ చూపవాలని యహోవా ఆలస్యం చేయుచున్నాడు యహోవా ఆలస్యం చేస్తున్నాడు దయచూపాలని ఆలస్యం చేస్తున్నాడు కనికరం దేవుడు విడిచిపెట్టు దేవుడు కాడు కాబట్టి ఆయన ఇచ్చే ప్రతి కార్యం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నీ సొంత నిర్ణయాలు కదా దయ చూపవలని ఆయన ఆలోచిస్తుంటే నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావా ప్రభువుకు చెప్పకుండా నువ్వు పనులు చేస్తావా ప్రభు యొక్క శాపానికి ఉగ్రతకు పాత్రలు అవి అవుతావా దేవుడి ఇలాంటి వాటి మాట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది మన ప్రార్థన విషయంలో ప్రతి ప్రార్థనని ఆలోచించే దేవుడు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి నైవేద్య దూపంలో చేరుతున్నాయి కానీ అందులో కొన్ని దోషములు వచ్చేస్తున్నాయి ఇలాంటి ప్రార్థనలకు జవాబులు రావు అని మనకు ఇప్పుడు తెలుస్తుంది కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు అనేది మనకు తెలుస్తూ ఉంటదనమాట ఈ కారణాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఈ నూట ఎనిమిదవ నూట ఎనిమిదవ కీర్తన నూట ఎనిమిదవ కీర్తన ఈ కీర్తనలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు నూట ఎనిమిదిగా నూట రెండు నూట రెండవ కీర్తన ఆ వచనము ఒకటి ఒక నిమిషం నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తనలో అది ఒకటవ వచనం ఒకటి రెండవ వచనాలు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొరై నీ ఎద్దుకు చేరనేమో నా కష్ట నాకు విముఖుడై ఉండకము నాకు చెవియగము నేను మొరలేడున్నప్పుడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము త్వరపడి నాకు ఉత్తరమిమ్ము ప్రభను నాకు కార్యం జరిగించు నా ప్రార్థనలు ఆలకించి ఎంత వినయంగా ఆయన విన్నవించుకుంటున్నాడు వినయంగా ప్రభా కార్యం చేయని ఆయన నువ్వు వెంటనే చేయాలి ప్రభా ఆ బిడ్డ విడుదల పొందాలా నువ్వు కమాండ్ చేస్తున్నావా ప్రభా విజ్ఞాపనలు కృతజ్ఞతాస్లతో ఆయన సన్నిధికి రండి అంటున్నాడు ఈ విజ్ఞాపనలన్నీ కూడా కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి చెప్పుకోండి ఆదేశించద్దు మనం దేవుణ్ణి కదా కొన్నింటికి జవాబులు రావు ఏసు నామంలో ప్రతి కార్యం జరుగునుగా కానీ మనము ప్ర యొక్క మాట కోసం వెయిట్ చేస్తున్నాం అవును గాక అని అంటున్నాం వినయంతో విధేయతతో చెప్తున్న మాటలు అవి వినయంతో విధేయతతో చెప్తున్న మాటలు అవి మరొక మరొక వచనం చూసుకుందాం మనము మరొక వచనం చూసుకుందాము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనంలో ఏ విషయంలోనైనా కొదవలేని వారయు ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయులుడి ఏ విషయంలోనైనాను కొదువలేని వారిన ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయడి ప్రభు సంత ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఏ విషయంలో కూడా మనం సందేహించకూడదు ఏ విషయంలోనైనా మనం కొదవలేని వారై ఉండినట్లు ప్రభు సన్నిధిలో మన తన ఓర్పు తన క్రియలను జరిగింది ఓర్పు పట్టాల తొందర హేస్టీ డెసిషన్స్ తీసుకుంటే నష్టం మనదే నష్టము మనదే హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు ఎందుకంట ప్రభు కార్యంలో ఆశ్చర్యకరమైనవి కాబట్టి ఆయన నిర్ణయాలు ప్రతిదీ కరెక్ట్ గా ఉంటాయి ఆయన నిర్ణయాలు మన ఏది ఉచితమో ఏది కరెక్ట్ ఏది మంచిదో ఆయన ముందే నిర్ణయించి పెట్టింది కాబట్టి మనము ఆ విషయంలో మన జ్ఞాపకం చేసుకోవాల దేవుని వైపు నుంచి మనం ఒకసారి మన ప్రార్థన గురించి ఆలోచిస్తే దేవుని కోణంలో మనము ఈ ప్రార్థన గురించి ఆలోచిస్తే ఏషియా యాభై ఏమంటాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా ఆయనకు మన భవిష్యత్తు తెలుసు కాబట్టి మన ప్రార్థనలకు ఎప్పుడు జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు భవిష్యత్తు తెలుసు ప్రార్థనలకు ఎప్పుడు జవాబియాలో ఆయనకు తెలుసు ఎందుకంట ఫబ్రిల్ పదకొండు ఒకటి విశ్వాస సహితం విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసిస్తున్నావు అది జరుగుతుంది అని నువ్వు ఒప్పుకుంటున్నావు దానికోసం నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా నిరీక్షణ కలిగి ఉన్నావా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము ఒక తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ పుడుతుంది పుడుతుంది అని చెప్పి తొమ్మిది నెలలు వేచేస్తుంది కదా తొమ్మిది నెలలు బిడ్డ పుడతాడు బిడ్డ పుడతాడు ఎవరైనా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ కానీ ఒక మంచి బిడ్డ ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని ఆమె నిరీక్షించింది ఆమె విశ్వసించింది దేవుడు ఒక బిడ్డని ఇచ్చినాడని ఆ బిడ్డ పుట్టినప్పుడు దీనికి కృతజ్ఞతలు తెలుస్తుంది ఎందుకంటే తను నిరీక్షించింది నిజస్వరూపాన్ని తర్వాత చూసుకోండి కాబట్టి ఇప్పుడు మనం అంతే ఏదైనా విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నామా నిరీక్షించాలా దాని టైం రావాలా దాని టైం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే జరుగుతాయి అంతకు ముందే జరగాలని కోరుకుంటే అన్ని అవరోధాలే ఆటంకాలే అవరోధాలు ఆటంకాలు కాబట్టి ప్రభువు మీ పట్ల దయచూపడానికి వేచి ఉంటున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా మనల్ని కనుకరించే దేవుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు ఆయన టైం కొరకు వెయిట్ చేయాలని చెప్పేసి ఆయన వాగ్దానాలపైన విశ్వాసం వంచినప్పుడు మనకి ఏం అవసరం అంట వాగ్దానాలపైన విశ్వాసం వంచినప్పుడు సహనం ఓపిక లేకపోతే సహనం లేకపోతే కార్యాలు జరగవు కదా ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టుకున్నారు ఎన్ని ఏండ్లంటే 4 సెంచరీస్ కదా వాళ్ళ మూలుగులని దేవుడు నాలుగు వందల సంవత్సరాలు బట్టి విన్నాడట కానీ టైం ఎప్పుడు వచ్చింది అంటే నాలుగు సంవత్సరాల తర్వాతనే వచ్చింది అలాగే నలభై ఏళ్ల ఏడారి అడవి అడవి ప్రయాణం జర్నీ ఎక్సోడాస్ లో ఎడ సముద్రం దాటడానికి ఒక టైం వచ్చింది ముందు ఫరూ హృదయం కఠినపరిచింది దేవుడు తర్వాతనే ఇస్రాయలు కు దేవుడు గొప్పవాడు ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడని చెప్పి ఎప్పుడు నేర్పించిన వాళ్ళకి ఆ నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఆఖరి పీరియడ్ లో అద్భుతాలు మోష ద్వారా జరిగించినప్పుడు పది గొప్ప ఆశ్చర్యక్రియలు చూడటానికి ఒక టైం వచ్చిందన్నమాట అన్ని ఏండ్ల బానిసత్వము ఆ తర్వాత దేవుని తెలుసుకోవటము ఆ తర్వాత కాణానుకు ప్రయాణము అయినా కూడా మార్పు రాలేదు ఓపిక లేదు సహనం కోల్పోతున్నారు ఎందుకంటా మొర పెట్టుకుంటున్నారు దేవుడి కార్యాలు చేస్తున్నారు అన్ని వింటున్నారు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు బలు అర్పిస్తున్నారు మోసే మాటకు విధేయత ఒకసారి అవిధేయత ఒకసారి మానవులు వాళ్ళ అవసరతుల కొరకు ప్రవక్తలను కూడా వాడుకున్నారు ఈరోజు అట్లాగే జరుగుతుంది పాస్టర్స్ ని వాడుకుంటారు వాళ్ళ అవసరాల కొరకు మాకోసం ప్రార్థన చేయి ప్రభా బ్రదర్ ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు మన కొరకు వాళ్ళు చేస్తారు ఓకే మరి మనం ఎప్పుడు చేసుకోవాలి మన కొరకు అదే ఉపవాస ప్రార్థన మనం మన కొరకు చేసుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది కదా ఎవరికి కార్యాలు జరిగించాలంటే కొన్ని మనలో మార్పులు రావాలా అలాగే మన చిత్తము కూడా దేవుడు గమనిస్తున్నాడనేది జ్ఞాపకం చేసుకోవాలా మనల్ని ఆయనని కన్సల్ట్ చేయకుండా ఆయన దగ్గర డెసిషన్స్ తీసుకోకుండా ఆయనకు విన్నవించకుండా ఏది తీసుకున్నా కూడా ఏది జరిగించినా కూడా అది నిష్ఫలం ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి కార్యములను జరిగించేవాడు గొప్పవాడు కాబట్టి ఆయన వాగ్దానాలపైన నమ్మకం ఉంచాలి ఆయన మన విశ్వాసంని మన విశ్వాసాన్ని కొలుస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు విశ్వాసంగా ఉంటుందా అంతం వరకు అనేది ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎఫిసిలో మనకు ఆరవ అధ్యాయో పన్నెండవ వచ్చనలు ఒక మాట ఉంటాయి చూడండి మనము పోరాడున్నది శరీరాలతో కాదు మనం పోరాడున్నది శరీరాలతో కాదు ధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దుర్మార్గుల దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం సమూహములతో పోరాడుచున్నాం ఎందుకంటే ఈ మాట ఎందుకంటమాట దేవు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనకు దాని ఏలు గ్రంథంలో దాని ఏళ్ళు గ్రంథంలో పన్నెండవ వచనంలో ఒక మాట ఉంటుంది దానియులు ప్రార్థిస్తున్నాడంట దానియులు ప్రార్థిస్తున్నాడు ఆయనకు వెంటనే జవాబు వచ్చేసింది ఆ దూత ఏ దూత అయితే జవాబు తీసుకొని వస్తుందో పరలోకం నుంచి ఆ దూత ఆ జవాబు తీసుకొని వచ్చేసింది అంటే చేసిన వెంటనే జవాబు వచ్చింది కానీ అది దా దానియకు చేరలేదు మరి ఏమైపోయిందంటే అక్కడ మనము గమనిస్తే ఇది ఆ మనకు ఈ డిక్షనరీ గ్ర గ్రంథంలో కనిపిస్తా అన్నమాట దానియలు గ్రంథంలో చూడండి దానియలు పదవ అధ్యాయము దానియలు పది పన్నెండవ వచ్చినం పది పన్నెండో వచ్చినం ఈ ఇక్కడ మనకి ఏం గమనిస్తున్నాం దాని చూచినవి విన్నవి దాని రాసి ఉన్నాయి ఆ గ్రంథంలో ఆ ప్రాంతంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇరవై రోజులు వెయిట్ చేసిందంట ఆ ఆన్సర్ కోసం వచ్చేసింది వెంటనే ఆన్సర్ యాక్చువల్లీ ఆన్సర్ ఒకటే సెకండ్ లో ప్రార్థన చేసిన రోజే వచ్చేసింది కానీ అది ఆయన యొద్దుకు ఇంకా రాలేదు దూత ఆల్రెడీ పట్టుకొని వచ్చేసింది కానీ దూతను ఆటంకపరిచినదట దురాత్మలు దురాత్మలు అక్కడ పర్షియా రాజు ఆ పక్క దేశంలో ఉంటాడు ఆయన యొక్క ప్రధాన దూత అనమాట అంటే పడిపోయిన దేవదూతలు సాతాన్ కు సంబంధించిన పడిపోయిన దేవదూతలు ఆకాశ అవి ఉన్నాయి అవి అడ్డగిస్తున్నాయి అంట అవి ఉన్నాయి అవి అడ్డగిస్తున్నాయి వాటిని వాటితో పోరాడటానికి దూత ప్రయత్నం చేసింది కానీ ఆ దూత వల్ల కాలేదంటే ఎందుకంటే ఆ దూరాత్మ సమూహాల బలం ఎక్కువ ఉందట బలం ఎక్కువయ్యేసరికి దానియులకు చేరవలసిన ఉత్తరం జరలే అప్పుడు మిఖాయిలు దూత బయలుదేరి వచ్చింది ఆకాశ మండలం మందున ఆ దూతలతోటి పోరాడి ఆ తర్వాత దానియలకు ఆ జవాబుని తీసుకొని వచ్చిందంట ట్వంటీ డేస్ ఎ ఫైట్ ఇన్ ద స్పేస్ ఆకాశ మండలంలో ఒక యుద్ధము ఇది మనం గమనిస్తుంటాం కదా ఆకాశమాణుల ద్రాత్మ సమూహాలు ఉన్నాయి అవి అడ్డగిస్తుంటాయి కాబట్టి మన ప్రార్థన అంతకంటే బలంగా ఉండాలి బలమైన ప్రార్థనలు చేస్తున్నప్పుడు కార్యం చేస్తాయి ఎందుకంటే మనం ఖచ్చితంగా దేవుని కార్యంలో చూడాలంటే ఆ ప్రార్థనలో బలం ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రార్థన చేస్తే జస్ట్ నోటి మాటలతో ప్రార్థన చేస్తే కుదరదు మనకు తెలుసు యోగు విషయంలో కదా దేవుడు సాతాన్ ఛాలెంజ్ చేస్తున్నాడు సాతాన్లో దేవుడికి జవాబిస్తుంది నువ్వు కట్టు తొలగించు నువ్వు అడ్డు తొలగించు నువ్వు కంచె తీసేయి నేను చూపిస్తాను ఆ ప్రతాపం ఏంటో అక్కడ దేవుడు యోగు యొక్క విశ్వాసమును ఎరిగినవాడు నమ్మకత్వమును ఎరిగినవాడు కనుకనే యోగు విషయమై ఆయన సాతంత ఛాలెంజ్ చేసింది చూసావా యోగును చూసుకొని వచ్చావా అని అడుగుతున్నాడు కదా బలమైన ప్రార్థనలు యోగు చేయగలిగిన వాడు ఆయన యథార్థవంతుడు నీతిమంతుడు విశ్వాసి కాబట్టి అను దినము బలియాగములు అర్పించేవాడు ధనికుడు కాని ఆయన దురదృష్టపాలైపో ఎంత దుర్మి దు దుర్భరమైన స్థితిలోకి వచ్చిందంటే పుండ్లు బూడుదల పడి దొర్లుకుంటూ ఆయన దేవుడు మళ్ళీ కరెక్ట్ చేయగలిగాడు పోయినదంతా తిరిగి పొందుకోగలిగాడు కానీ అక్కడ ఏం జరిగింది ఆకాశ కాదు ప్రదా దేవుడి సమూహంలోనే సాతాన్తో ఛాలెంజింగ్ జరిగింది అలాగే డానియల్ విషయంలో ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహాలతో ఆ మిక్కాయిల దూత ఫైట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత దాన్ని ఓడించినాకనే అప్పుడు అక్కడ పర్షియా రాజు గ్రీసు రాజు వాళ్ళ అధిపతులు అంటే ఈ ఆకాశ దూతల సమూహాలు ఈ సాతాను తో పాటు పడద్రోయపడిన దూతల సమూహాలు ఆ రాజుల మీద ఉన్నాయన్నమాట ఆ రాజ్యంలో పనిచేస్తున్నాయి అవి కూడా కాబట్టి ఈ దూత దేవుడి దూత ఆ మెసేజ్ తీసుకుని వచ్చినప్పుడు అది టైంకి పని చేయలేకపోయింది దాంతో బికాయల దూత కూడా రంగంలో దిగాల్సి వచ్చింది అంటే దేవుడి కార్యంలో ఆశ్చర్యంగా ఉంటాయంటే మన ప్రార్థనలు మనకు తప్పకుండా చేరుతాయనే విశ్వాసం మనకు ఉండాలి చేరింది కానీ ఇరవై ఒకటో రోజు ఆయన స్నానం లేదు తిండి లేదు ఉపవాసంలో ఉన్నాడు ఏమీ లేకుండా కట్టిక నేల పైన ప్రార్థన చేస్తున్నాడు చేయాల్సిన రోజే రావాల్సిన ఆన్సర్ ట్వంటీ డేస్ కి వచ్చిందండి అంత గొప్ప వ్యక్తికే అంత భయంకరమైన శోధన అంత భయంకరమైన సమయం వచ్చింది కానీ దేవుడు విడిచిపెట్టలేదు కదా దాని ఏ అలాగే మన విషయంలో ఆయన కార్యం చేయవాడు ఆయన కార్యంలో ఆశ్చర్యకరములు కాబట్టి ఆయనని మనము ఆరాధిస్తున్నప్పుడు ఆయన సముఖంలో మనమున్నప్పుడు మన మాటలు కొద్దిగా ఉండాలి ఆయనని మహిమపరచే విధంగా ఉండాలంట కాబట్టి మనం ఏం చేస్తున్నాము ప్రతి ఒక్క ఆత్మ విషయంలో మనము జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సాహిత్యం సన్నిహిత సన్నిహితం ఆయన యొక్క సన్నిహిత్వాన్ని కోరుకోవాలా బి క్లోజ్ టు గాడ్ అంతే ఇంకేమద్దు బి క్లోజ్ టు గాడ్ హీ విల్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ బి క్లోజ్ టు గాడ్ అండ్ హీ విల్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ ఆయన చేసే ప్రతి ఆశ్చర్య కార్యములను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు సమాధానమే రాదు ఇప్పుడు ఈ విషయంలో ఒకసారి చూద్దాం కొన్నిసార్లు ఏమో టైం పడుతుంది కొన్నిసార్లు ఇన్స్టెంట్కి వస్తుంది కొన్నిసార్లు నెలలు తరబడినా రాదు అసలు ఒక జీవిత కాలంలో కూడా రాదు అంటే దాని అర్థం ఏంటి ఆయన దైవిక ఉద్దేశము వేరే ఉన్నది అని గ్రహించాలి ప్రభు యొక్క దైవిక ఉద్దేశం డివైన్ డెసిషన్స్ డివైన్ డెసిషన్స్ ఆయన దైవిక నిర్ణయాలు వేరేగా ఉంటాయి మనం ఈ లోకరీతికి ఆలోచిస్తున్నాం కానీ ఆయన తన పరమలేముకు సంబంధించిన విషయాలపైనే ఆయన ఆలోచిస్తున్నాడు పరమ విశ్వాసం అన్నది నిరీక్షించబాడు వాటి యొక్క నిర్స్వరూపం కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అందులో ఏదో దైవిక నిర్ణయం ఉన్నది దానికి మనం లోబడాలి ఖచ్చితంగా దానికి మనము లోబడి తీరాలి ఎందుకంటే ఆయన కార్యములు ఆయనని మహిమపరుస్తున్నాయి ఆయన ఏం చేసినా కూడా ఆయన మహిమకే కాబట్టి అనుమానించొద్దు ఎందుకంట అతను మీ తరపున నీ తరఫున పని చేస్తున్నాడు నీకు ఏది కావాలో నీకు ఏది సిద్ధమో అది చేస్తున్నాడు దేవుడి కారణంగా నువ్వు వదిలేసుకొని నీ సొంత ప్రయత్నాలు చేస్తే అక్కడ ఎదురు దెబ్బ తగిలినప్పుడు నువ్వు నీ నష్టపడతావు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు ఇది దేవుడి చిత్తం కాదు అని తెలిసినప్పుడు నువ్వు వెంటనే వెనక్కి రావాలా నేను ప్రొసీడ్ అయితాను నో ప్రాబ్లం దేవుడు లేదు దయ్యం లేదు నేను వెళ్ళిపోతాను నన్ను ముక్కు సూటికి వెళ్ళినావా నీ ముక్కు గుద్దుకుంటావు ఎందుకంటా అక్కడ దేవుడి నిర్ణయం అని నుండి ఎంత వాటికి జవాబు రాదు కాబట్టి మనము ఈ విషయమైనా ఆలోచిస్తున్నప్పుడు మనం చూస్తాం కదా మనం పోరాడినది దురాత్మల సమూహాలతో ఆకాశవాటం ఉన్నటువంటి దుష్టంతో కాబట్టి జా జాగ్రత్తగా మన ప్రార్థనలో మనం బలపరచబడాలి ఆ తర్వాత దేవుని యొక్క కారంలో గురించి మనం ఎదురు చూస్తున్నప్పుడు మనము ఆతురపడి ఎంతో వేగినంతో మనస్ఫూర్తిగా హృదయమంతా కుంభరించినప్పుడు ఖచ్చితంగా నీవు ధన్యడవు ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది జీవితంలో ఉత్తమమైన ఆశీర్వాదాలను పొందుకునే సమయం వచ్చింది ఎప్పుడు సన్నిధిలో గోజాడినప్పుడు అని సన్నిధిలో గోజాడిన ప్రభా నీ నీ యొక్క చిత్తానికి లోబడుతున్నా ఈ మాట స్పష్టంగా చెప్పాలి దేవుడికి నీకు చిత్తం అది ఏమైనా కానీ నేను లోబడుతున్నా నా పట్ల కార్యం జరిగించే వాడము నీవే నాకు ఏది మంచిదో తెలిసిన వాడడం నీవే అని సమాధానం చెప్పడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కొన్నిసార్లు సమాధానం కోరుకునే విషయంలో అవును అంటాడు కొన్నిసార్లు కాదు అంటాడు కొన్నిసార్లు చూద్దాంలే అంటాడు అది నీకు సంబంధించినది కాదని అర్థం ఎందుకంట అది నీకు కరెక్ట్ కాదనేది దేవుడి ఉద్దేశం ఎందుకంటే ఆయన నీ సం ఆయన సంకల్పం ఆల్రెడీ నీ పట్ల తల్లి గర్భంలో పుట్టక మునిపే నెరవేర్చేసింది తల్లి గర్భంలో పుట్టక మునిపే కార్యం జరిగిపోయింది ఆయన ఏమేం చేయాలో తన మనం పాట పాడుకుంటాం కదా నా దినములు అన్నయో నీ యొక్క గ్రంథంలో లిఖించబడ్డాయి ఆల్రెడీ లిఖించబడ్డాయి కదా కాబట్టి నువ్వు దాని అనుకూలంగా ప్రార్థన చేయాలి నువ్వు నా ఏది నిర్దేశించినవో నువ్వు నా ఏది ఉద్దేశం కలిగి ఉన్నావో నాకు ఏది మంచిదని నీకు తెలుసు నువ్వు నా పట్ల ఏది జరిగించాలనుకుంటున్నావో అది నీ చిత్తం ప్రభా జరిగించు తగ్గట్టుగా నేను నన్ను నాకు నేర్పించు ఎందుకంటే కొన్నిసార్లు మనసు ఒప్పుకోదనమాట అబ్బా ఇదా దేవుడు అబ్బా అంటాం కదా అటే మనం ఏం చేయాలా ఆ మనస్సుని దేవుడికే అర్పించుకోవాలి ప్రభా నీ చిత్తం నెరవేర్చుటకు నేను సిద్ధంగా ఉన్నా నన్ను సిద్ధపరచు ఖచ్చితం కొన్నిసార్లు ఈ ఉద్యోగం నీకు దేవుడు ఆ పెళ్లి సంబంధం వద్దు దేవుడు వెంటనే లోబడాల వెంటనే లోబడాల ఎందుకంట అక్కడ నీకు ప్రమాదం పొంచి ఉంది అది వద్దు అన ప్రాంతానికి వెళ్తున్నా ప్రభా అంటే అది వద్దు కొన్నిసార్లు అక్కడ ఏదో నీకు ఆటంకపరిచే ఆత్మ ఉంది అక్కడ దేవుడు ముందే వద్దంటే లోబడాల ప్రతి విషయంలో వినయము విధేయత లోబడటము ఇవి కాక ఓర్పుతో సహనంతో కనిపెట్టుకోవటం అనేది ప్రతి క్రైస్తవుడి బాధ్యత దేవుడి యొక్క చిన్న వాక్యం ను దీవించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగణుడవు సర్వశక్తిమంతుడవు ప్రార్థనలను ఆలకించి దేవుడు ప్రభ వందనా చెల్లిస్తున్నాం నాతో మాట్లాడిన దేవ ప్రభ మా కుటుంబీకులందరితో మాట్లాడండి ప్రతి ఒక్కరిని బలపరచండి నీకు సన్నిధిలో ప్రభావ మేము గోజాడుకు ప్రభావ మాకు జ్ఞానం దేండి మాకు నేర్పించండి నాయన నీ యొక్క చిత్త ప్రకారం మేము ప్రార్థించుటకు ప్రభా మా పక్షాన కార్యం చేయగవాడు జీవము గల మేము నమ్మి నీ యొక్క సన్నిధిలో ప్రభావనైతే మేము మోకరించి సాగిలపడి మా మనపూర్వకమైన విన్నపములను విన్నవించుకుని నీ యొక్క చిత్త ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించమని సమస్త ఘనిత మహిమ ప్రభావములు నీకు చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె థ్యాంక్ సిస్టర్ మన పబ్బు అయిన కృప అశ్వత నోటింపు అందరికి సదగల పూర్వీ అందరికి ప్లేస్ అందరికీ ప్రదర్శన చేస్తుంది